హరి ఓ శ్రీగురుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కలం జ్ఞానమూర్తిం ద్వగనసృశం తమస్లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సా భాీతరం సద్గురు నవామి నమో బ్రహ్మాదివ్యో ్రహ్మవిద్యా సాంప్రదాయకర్తృవృషిభ్యో మహానమోరుభ్యవప్లవరహిత ప్రజాన ప్రత్యర్థో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థర సదాశివసర వ్యాసశంకర్యమా మచార్యపర్యం వందే గురు పర పరా సగురు నిజగరు పరమురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ రి ఓం శ్రీ గురుభ్యో నమ అన్నియున కవి పన్నుగా వేరనుచు నోట పలుకుతూ మరీ తానరి యరుకన్నానే యరు కృకే ఓహిం కుసు తనలోనే ఎన్నో విచిత్రి ఎరుక సేతలు వింటే ఉన్నాది లేదు లేది కళదని ఊహిం పూచు తనలో తానే మోహింపుచు అన్నీయు తానై తనకవి పన్నుగ వేదనుచు నోట పలుపుచు మరి తానన్నిటిని ఎరిగే ఎరుకై ఉన్నానని ఎరుక ఎరుకే ఊహింపుచుండు ఎరుకకు ఎరుకే ఊహింపు చూడు తనలో తానే మోహింపు చూడు ఎన్నో విచిత్రాలు ఈ ఎరుక సేతలు వింటే ఉన్నది లేదని లేకున్నది కలదని ఊహింపు చూడు తనలో తానే మోహింపు చూడు ఇది పదవిభజన వేదాంతంలో విరివిగా వాడబడేటటువంటి ఉపమానాలు ఎండమావిలో నీరు కుందేటి కొమ్ము గగన కుసుమము రజుసర్ప భ్రాంతి శుక్తి రజత భ్రాంతి ఇలా అనేకమైనటువంటి లక్షణాలని ప్రత్యక్ష ప్రమాణాలను స్వీకరించి వాటి ఎందు ఉన్నటువంటి మిథ్యాత్వాన్ని వాటి ఎందు ఉన్నటువంటి భ్రాంతి లక్షణాన్ని నిరూపిస్తూ లక్షణవశాత్తు అనంత విశ్వ వ్యవహార నిర్ణయాన్ని కూడా నిర్ణయింపజేసేటటువంటి పద్ధతి అధ్యారోప అపవాద పద్ధతి ఈ అధ్యారోప అపవాద పద్ధతిగా ఉన్నది లేకున్నది ఈ రెండుని ఆధారం చేసుకుని ఉంది లేదు అనేటటువంటి సత్యత్వము మిథ్యాత్వము నిర్ణయించడం కొరకే విచారణ మార్గం అంతా ఉద్దేశించబడింది మానవ జీవితంలో తాను విశ్వసించేటటువంటి అనేక అంశాలను విచారణ చేయకుండానే విశ్వసించే పద్ధతి తామసికమైన పద్ధతి అలా తామసికమైన ధర్మంతో ఆశ్రయించడాన్ని నమ్మకం అని కూడా అంటూ వాస్తవానికి విశ్వాసాన్ని నమ్మకాన్ని పర్యాయ పదాలుగా ఉపయోగించుకుంటూ ఉంటాం కానీ కొద్దిగా లోతైన అర్థంతో విచారిస్తే శ్వాసతో సమంగా ఆశ్రయాన్ని పొందినటువంటి దానికి విశ్వాసం అని పేరు మానవులకు విశ్వసించటం ఎంత బలమో సందేహించటం కూడా స్వభావన చాలామందికి ప్రశ్నలు సందేహాల నుంచి పుడతాయి అంటే అవిశ్వాసం నుంచి పుట్టినటువంటివి కొద్దిగా బుద్ధి వికాసాన్ని తగ్గించేటటువంటివి అనమాట విమర్శలకి ప్రతి విమర్శలకి ఖండన మండనలకి అవకాశం సరి అయినటువంటి పద్ధతిలో తర్కించేటటువంటి వాదించేటటువంటి నియమం ఉండాలి విత్తండానికి జల్పానికి అవకాశం ఉండకుండా ఉండాలి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన నిబద్ధత కలిగి ఉండాలి కాబట్టి భారతదేశంలో అనేక వాదములు వినపడుతూ ఉంటాయి మాయావాదమని మిథ్యావాదమని ఇంకా అద్వైతవాదమని విశిష్టాద్వైతవాదమని ద్వైతవాదమని షణ్మతాలకు సంబంధించినటువంటి మతవాదములు ఇత్యాదులు కాక ఇక ఇతర వాదములను దిగుమతి చేసుకున్నాం మనం ఆ వాదములు చార్వాకవాదమని అట్లే బౌద్ధవాదమని అలాగే జైనవాదమని అలాగే పామాచార సాంప్రదాయకమైన వాదములు అలా రకరకాలైన పద్ధతులు ఇవి కాక ఇతర దేశీయులు భారతావనిలో వారి వారి సంస్కృతి ప్రభావాన్ని చూపెట్టడం ద్వారా వచ్చినటువంటి ఇజమ్ ఐఎస్ఎం ఇజమ్ అనేటటువంటి లక్షణంతో జోడించబడిన అన్ని పేర్లు అన్ని వాదములు వాటిలో ఒక అంశాన్ని బలంగా స్వీకరిస్తారు ఆ అంశమే ప్రతిపాదనగా స్వీకరించి దాన్ని బలపరిచే పద్ధతిగా మిగిలిన వాటిని ఖండిస్తూ వెళతారు ఇది ఒక రకమైన బుద్ధి వికాస ప్రక్రియ ఇంద్రియ వికాస ప్రక్రియ చాలా విశ్వవిద్యాలయాలలో చేసే పరిశోధనలలో కూడా ఇవే ఉంటాయి పిహెచ్డి పట్టాలు ఇచ్చేవాటిలో సగం పిహెచ్డీలు ఇలాంటివే ఉంటాయి ఒక్కొక్కటి తీసుకుంటారు మిగిలిన వాటి యొక్క గుణదోష విమర్శ చేస్తారు దానికంటే ఇది ఎట్లా ఉత్తమ గుణమైనదో ఎట్లా ఉత్తమమైన సిద్ధాంతమో నిరూపించే సిద్ధాంత ప్రక్రియలలోనే సగం జీవిత ప్రక్రియ వెళ్ళిపోతుంది అంటే మానవుడికి పదహారు సంవత్సరాలకి బుద్ధి వికాసం లభిస్తుంది అని వేదన చెప్తుంది పదహారు సంవత్సరాల దగ్గర నుంచి మొదలు పెడితే ఎనభై సంవత్సరాల వరకు కూడా బుద్ధి బలం బాగా పనిచేస్తుంది ఎనభై తర్వాత బుద్ధి విరమించడం ప్రారంభిస్తుంది ఈనాటి కాలంలో ఒకనాటి కాలంలో అయితే ఆ పరిస్థితులు వేరు వాళ్ళ బలం వేరు వాళ్ళ నడక వేరు వాళ్ళ జీవనం వేరు साधन तो निम्न तो निबद्धता जीविस्ते बुद्धि बल आखरी श्वास वरकू पान चेसे अवकाश हो योग सांप्रदाय बुद्धि की आधार चैतन्यम चैतन्यमे नैन बुद्धि नेहात्म సరే ఇక బుద్ధి కంటే ఉన్న వాటిని నేనన్నాం అనుకోండి అది ఇంకా జడ చేతన విమర్శ చేయలేనటువంటి తమో గుణ సంబంధమైనటువంటి ఇంద్రియాధీనమైనటువంటి నడక కలిగినటువంటి వారు చెప్పే దేహాత్మ పద్ధతి కాబట్టి సాధారణంగా కాక వాచిక మానసిక తపస్సులు సంయమనంతో కూడుకొని ఉంటాయి ఈ త్రివిధ తపస్సులను చేయనటువంటి సామాన్య జనులు ఎవరైతే ఉంటారో సాధకులు కానివారెవరైతే ఉంటారో వారికి కొన్నిటి మీద అదుపు ఉండదు వారి అదుపాజ్ఞలకు లోబడి అవి ప్రవర్తించవు ప్రవర్తించనప్పుడు అది పిచ్చివాడి చేతిలో రాయువలే ఉంటుందన్నమాట అందువల్ల ఏ ఇంద్రియాలను ఏ దిశగా వాడుతున్నావు దాని ఫలితములు ఏమిటి అనేటటువంటి విచారణ లేకుండానే ఇష్టాయిష్టములకు లేక ప్రియా లేక భావోద్వేగములకు లోనై ఇంద్రియములను వినియోగిస్తూ ఉంటాం వినియోగం దుఃఖదాయకం కాబట్టి నిజానికి మాట్లాడితే బుద్ధి అనేటటువంటి ఇంద్రియమే మానవులకెల్లా రాజుగా ఉన్నటువంటి ఇంద్రియం ఇంద్రియముల్లోకెల్లా రాజు ఎవరయ్యా అంటే ఇంద్రియాణం శిరస్ప్రధానం అన్నది దేహంలో చాలా ఉన్నప్పటికీ శిరస్సులో విశేషమైనవి అవి జ్ఞానదాయకము లేనటువంటివి అందులో మళ్ళా బుద్ధి అనేటటువంటి ఇంద్రియం విశేషమైనటువంటి ప్రభావశీలం కలిగినటువంటి రోజూ కూరగాయలు తిరిగే అబ్బాయి తరగటమే కదా పని అని హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి పెట్టామనుకోండి ఏం తరుగుతున్నాడో తెలియదు అతనికి అతనికి కూరగాయలు తరగడమే వచ్చు కానీ ఆపరేషన్లు చేయడం రాదు కత్తి అక్కడ వాడేదే కత్తి ఇక్కడ వాడేది కత్తి కాబట్టి కత్తి ఒకటే కదా అంటే లాభం లేదు పరిజ్ఞానం అనుభవ జ్ఞానం ఢివిశేషం దానికి సంబంధించిన ప్రజ్ఞా కాబట్టి మానవులందరికీ ఇంద్రియాలు ఉన్నట్టే కనబడుతున్నాయి కానీ ఇంద్రియాలను వాడటంలో ఉన్నటువంటి నైపుణ్యత సాక్షిత్వం అంటే మొదటి వికాసం నైపుణ్యత రెండవ వికాసం సాక్ష్యత్వం దాని అవతల పరం అది అచలం కాబట్టి నైపుణ్యస్థితికే రానటువంటి వాళ్ళకి సాక్ష్యత్వం అసాధ్యం సాక్షిత్వమే రానటువంటి వారికి సాక్షి అతీతమైనటువంటి దానిని తెలుసుకోవడం అసాధ్యం కాబట్టి మనం జీవన క్రమంలో మొట్టమొదట ఆయా ఇంద్రియ నైపుణ్యాలని నేర్చుకుని జీవించి అనుభవించి నిర్ణయించి సాక్షిగా ఉండేటటువంటి స్థాయికి మొట్టమొదట ఎదగాలి ఇది ఎదుగుదలతో సాధ్యమే కానీ वदली साध्य का श्रद्धत से बड़ेटर्म ज्ञाना यम चाह ज्ञा ल लेदे अर्थमें अश्रद्धा चयबड़ी अर्थम स्ना मनोबुद्धुड़ू మాలిన్యాన్ని పోగొట్టుకుంటాయి సార సారె జప స్నానం చేస్తే బుద్ధి చైతన్య స్థితికి మారుతుంది కాబట్టి ఆఖరి శ్వాసలో కూడా అయత్నంగా అజపాగా జరగగలిగేటటువంటి అవకాశం మానవుడికి ఉంది మిగిలిన జీవరాశికి లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ సహజంగా ఈ అజపా స్థితిలో అయత్న స్థితిగా జపసిద్ధి కలిగి ఉండవలసినటువంటి అవసరం మానవులకు మాత్రమే ఉంది ఈ బలం ఇతర జీవరాశికి లేదు జపం ఎందుకండి అనేవాడు చాలా అడుగుతున్నారు అసలు జపమే చేతగాని వాడు మేము వేదాంత విచారణకు ఎలా పనికొస్తాం దానికి ఏదో ఉపదేశ మంత్రాలు విన్నామండి చదివామండి అవగాహన చేసుకున్నామండి అవగాహన అయితే చాలా అనేవాడున్నాడు ఏదో ఇదంతా రకరకాలైనటువంటి కాలయాపన మార్గాలు ఇవన్నీ సాధకుడు తప్పక మొట్టమొదట సాధించవలసినటువంటిది అజపా ఈ అజపా స్థితిని సాధించినటువంటి వారికి ఆత్మనిష్టయను నిలకడగలుగు లేకపోతే మనోవైక్లభ్యం తప్పదు ఇవాళ అందరూ కూడా ఈ సాధనలు చేయకుండానే యమనియమాది అభ్యాసం లేకపోవడం వలన తమను తాము నిగ్రహించుకోవడం చేత కాని వారందరూ కూడా వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అనేక రకములైన శాస్త్రవాదములను ముందుకు తీసుకొస్తూ ఉంటారు నాలుగు సంఖ్యలలో సాధన చేయడం మానవుడి విధి దాని ద్వారా కర్మయోగం సిద్ధిస్తుంది ఆయా కాలములందు చేయబడినటువంటి అజపా సాధన వలన స్థూలాన్ని అధిగమించి సూక్ష్మం ద్వారా పరిణామం చెందే అవకాశం వస్తుంది తద్వారా సత్వగుణాన్ని మనోనిగ్రహాన్ని పొందవచ్చు ఈ అజపా స్థితిని పొందినటువంటి వారందరూ ధ్యానము యోగము ద్వారా భావశుద్ధిని సత్వశుద్ధిని పొంది భావన బలాత్ భక్తిరుత్తమ నిశ్చలమైనటువంటి బుద్ధి వలన చెంచల బుద్ధి మా అని ఒక అదార్థనలు వస్తుంది అటు ఇటు పోకుండా ఉంటుంది అనమాట ఇక ఆ కలిగినప్పుడు ఆ ఆది దైవతంలో నిలకడ చెంది ఉంటుంది ఆది దైవతమే నీవైపోతావు అప్పుడు అప్పుడు జగత ఈషధి యుక్త సేవనం సేవించబడుతున్న జగత్తు ఈశ్వరుడుగా సేవించబడుతుంది అనుకోవడం కాదు అది అనుభూతి నిర్ణయం అది ఇలా ఈ మార్గంలో ప్రయాణం చేయడం అంతా కూడా స్థూల సూక్ష్మ కారణ శరీర ధర్మాలను దాటడం లాంటి ధర్మాచరణ అని అంటూ ఉంటారు ధర్మాచరణ అంటే ఏది ఆచరిస్తే నీవు నీ యొక్క స్థూల సూక్ష్మ కారణ స్థితులను అధిగమించగలవో దానికి ధర్మం పేరు ప్రతి ఒక్కరూ వారి వారు ఇతరులకు చెప్పేటప్పుడు ఆచరించేటప్పుడు ఇది ధర్మం కదా అంటూ ఉంటారు ఈ ధర్మం అంటే ఏమిటంటే ఎవరు ఏది ఆచరిస్తేను నువ్వు స్థూల సూక్ష్మ కారణస్థితులను అధిగమించగలవో ఆ అధిగమించేటటువంటి నిర్ణయాన్ని నడకను అందించేటటువంటి పద్ధతికి ధర్మం అని వాళ్ళు ఉండొచ్చు కదండి ఉండొచ్చు కానీ ఆ ఇష్టం అన్న పదంలో మానవుడు స్థూలానికి కట్టుబడిపోతున్నాడు అందువల్ల అధిగమించలేడు అందుకని పెద్దలు ఏమన్నారంటే నా ఇష్టం అన్నప్పుడల్లా అదే ఆ అని చెప్పాడు కాబట్టి ధర్మబలం ఎంత అంటే స్థూల సూక్ష్మ కారణ స్థితులను అధిగమించేటంతా ధర్మరాజు ఆ రీతిగానే స్వర్గారోహణ పర్వానికి చేరాడు ఆయన జీవితం ఈ స్థూల సూక్ష్మ కారణ స్థితిగతులను దాటినటువంటి పద్ధతిగా అధిగచ్ఛతి అన్న స్థితిలో ఉండి చేశాడు ఆయన చాలా అందులో ధర్మ సూక్ష్మాలు ఉన్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ ధర్మం అంటే నిర్ణయం ఇది ధర్మ బలమంటే ఏది నిన్ను స్థూల సూక్ష్మ కారణస్థితులను దాటించగలదో దానికి ధర్మ బలమని పేరు అందువలనే ధర్మానికి ధాత్వార్థం ధారయతి ఇది ధర్మ ధరించవలసినటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టిని ధరించినటువంటి ఏ విశ్వ శరీరం ఉన్నదో ఆ విశ్వశరీరమే ధర్మం అలాంటి వైశ్వానర స్థితిని అందించేటటువంటి అలాంటి దివ్యత్వాన్ని అందించేటటువంటి బలం ధర్మ బలం ఇలా చాలా లోతైనటువంటి అంశాలు కూడా వీటిని చాలా చక్కగా తెలియాలట ఎందుకనంటే ఉన్నది లేదు అనేది చాలా లోతైన నిర్ణయం ఉన్నది లేదు లేకున్నది కలదు మానవ జీవితంలో ఈ రెండు అంశాలను విచారణ మార్గం ద్వారా అధిగమించాలి వేరే మార్గం ఇక్కడ పంపాలి అంటే ఎన్ని రకాలైనటువంటి సాధనలు చేసిన ఉపాసనలు చేసిన ఆత్మనిష్ట కలగాలి అంటే బ్రహ్మనిష్ట కలగాలి అంటే ఈ రెండింటినీ దాటాలి ఆత్మనిష్ట ఉన్నది లేదు అన్నటువంటి మిథ్యను తొలగిస్తుంది లేనిది ఉన్నది దీన్ని తొలగిస్తుంది బ్రహ్మనిష్ట ఇలా ఈ రెండింటిని ఎవరైతే మిథ్య మాయ ఈ రెండింటిని దాటించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానికి ఆత్మజ్ఞానమని బ్రహ్మజ్ఞానం అని పేరు మీకు ఆయుష్ ఎంత కావాలండి అన్నారు ఆయుష్ ఎంత కావాలండి అంటే ఈ మిథ్య మాయా దాటడానికి అవసరమైనంత ఉంటే చాలు అన్నారు మహర్షులు దేవతలు ప్రత్యక్షమే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే ఏమయ్యా నీకు ఎంత ఆయుద్దాయం కావాలి చిరంజీవి జీవించమని ఆశీర్వదించమంటామని నాకు ఉద్దయ బాబు నాకేం కావాలంటే ఏదైతే మిథ్యగలదు ఏదైతే మాయగలదో ఈ మిథ్య మాయ దాటడానికి ధరించడానికి చాలామంది తారకం తారకం అని అంటుంటారు తారకం అంటే ఏమిటండి అంటే ఏదో మళ్ళీ షట్చక్ర ఆ కొండలిని వ్యవహారాన్ని ఆ గొడవంతా చెప్పుకొస్తారు సరే అదొక విధానంలో వ్యాఖ్యానించే పద్ధతి వివరించే పద్ధతి అదొక మార్గం అయితే నిజానికి కేవలం తారకం అట్లా కాదు అది అది అదొక్కటే తారకం అంటే తప్పు ఏలా ఎలా జీవిస్తే నువ్వు మిథ్యని మాయని తరించగలవు దాటగలవు దానికి తారకమని పేరు అందుకని ఈ మిథ్య మాయా పోగొట్టగలిగేటటువంటి నశింపజేయగలిగేటటువంటి తరింపజేయగలిగేటటువంటి దానికి జ్ఞానమని పేరు అనేక లక్షణాలని మనం కైవల్యంతో జోడించి చెప్పినప్పటికీ సూటిగా కైవల్యం గురించి మాట్లాడాలి అంటే జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానం కైవల్యాన్ని ఇస్తుంది కైవల్యం కైవల్యం అంటే ఏమిటండి అంటే కేవలం నుంచి కైవల్యం కేవలం అంటే ఏమిటండి అంటే తానొక్కడే కలడు ఇంకేమి లేదు ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను కదండి అంటాడు స్వార్థపరుడైనటువంటి వాడు ఏమంటున్నాడంటే నేనే ప్రధానం అంటాడు నేనే ప్రధానం అన్నీ నాకే కావాలి హిరణ్యాక్ష హిరణ్యకశప శిశుపాల దంతభక్త రావణ కుంభకర్ణ ఇత్యాది వంశజులందరూ కూడా కంస జరాసంభ చాలామంది ఇలాంటి వాళ్ళంతా భారతావనికి ఇత పూర్వకాలంలో ఉన్నటువంటి వాడు ఈ ఆసురీ సంతకంతా కూడా వీళ్ళలో ఉన్నటువంటి లక్షణం ఒకటి నేనే ప్రధానం నాకే కావాలండి మరి వీళ్ళు కూడా అలాగే ఉన్నారు కదండి వీళ్ళు శక్తివంతులుగానే కనబడుతున్నారు కదండి అంటే వాళ్ళ వల్ల మానవ లోక కళ్యాణం అసాధ్యం తమో గుణ ధర్మంతో మిథ్యాత్వంతో మాయకు లొంగినటువంటి వారు కాబట్టి మిథ్య తొలగనిదే చాలామంది ఆయుధంతా వట్టిది కదండి మాయ కదండి అంటారు సరే ఈ వట్టిది బానే బాగానే ఉంది చెప్పడానికి సులువుగానే ఉంది కానీ చేసి తరించటంలో నిర్ణయాన్ని పొందటంలో దృఢంగా నిలబడటంలో సహజమై ఉండటంలో చాలా విశేషమైనటువంటి పరిణామం పరిపక్వత ఉన్నది కాబట్టి ఏ గురువును ఆశ్రయించినా నీ మనోపరిధిని మనోభూమిగాని నీ అంతఃకరణాన్ని అధిగమించి జ్ఞాత అనే సాక్షిత్వంలో వారి సన్నిధానంలో కనుక నువ్వు అయత్తనంగా ఉండగలిగితే ఆ స్థానం ఉపయోగపడుతుంది ఆ సాన్నిధ్యం నీకు ఉపయోగపడుతుంది కాబట్టి గురువుని నిర్ణయించుకునేటప్పుడు గురువుని ఆశ్రయించేటప్పుడు మహానుభావులను నిర్ణయించుకునేటప్పుడు ఈ మిథ్యను దాటించగలిగినటువంటి ఆ మాయను దాటించగలిగినటువంటి మహనీయులను ఆశ్రయించాలి ఇక దీనవతల మరో రెండు పదాలు ఉన్నాయి భ్రమ భ్రాంతి మిథ్య మాయ ఈ దీనికి మళ్ళా భ్రమ భ్రాంతి రెండున్నాయి ప్రమ భ్రమ కాబట్టి ఇవన్నీ సంస్కృత శబ్దాలు అనమాట వీటిని జాగ్రత్తగా అన్వయం విచారణలు చేస్తే తెలిసిపోతుంది పెద్ద విశేషమేంటిది ఇప్పుడు మాటలు రాని పిల్లవాడిని రోజు తల్లి ఏం చేస్తుందంటే ఆహారం పెట్టేటప్పుడు ఇది ఆహారం అని వాడికి తెలియ తెలియకపోతే ఏం చేస్తుందంటే తాను తిని ఆనందంగా ఉన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాను ప్రకటిస్తాడు ఆనంద భావాన్ని వ్యక్తీకరిస్తుంది ఇది తింటే బాగుంటుంది అని ఆ అను చూడటం ద్వారా వాడు తెలుసుకుంటాడు కానీ వాడు ఇచ్చగించాడు సరే కొద్దిగా నాలుగకు తగిలేట్టుగా రుచి చూపుతారు అన్నమాట అది ఇష్టమైనప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ ఇష్టంగా ఉన్నప్పుడు వాడు కూడా ఆ ప్రకటన చేస్తాడు క్రమేపీ నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్క పదార్థాన్ని ఈ రకంగా తల్లి అలవాటు చేస్తుంది ఇలా అలవాటు చేయడం ఎందుకు అంటే వాడి ఎదుగుదలని దృష్టిలో పెట్టుకొని వాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాడి వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని వాడు ఆజీవన పర్యంతము శతాయుర్ధాయముల వరకు స్థిరంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చాలా దూరం ఆలోచించి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లి ఆ ఆరు నెలల వయసు దాటినప్పటి నుంచి ఈ యజ్ఞాన్ని ప్రారంభిస్తుంది పాపం తల్లులకి పిల్లలకి అన్నం పెట్టడం ఒక యజ్ఞం యజ్ఞం చేసినప్పుడు కూడా అంత కష్టం ఉండదేమో అనిపిస్తుంది నాకు అటువంటి యజ్ఞభావంతో జీవించినట్లయితే దైవీకర్మగా కనుక చేసినట్లయితే అప్పుడు కర్కపురి అమ్మ చెప్పినటువంటి అందరి ఎడలా ఉండవలసినటువంటి మాతృత్వ భావన స్థిరపడుతుంది కదా తద్వారా ఈశ్వరుడే తన బిడ్డగా భావించేటటువంటి తన బిడ్డని ఈశ్వరుడుగా భావించడం కాదు ఈశ్వరుడే తనకు బిడ్డ అనేటటువంటి పద్ధతిగా ఈశ్వరుడికి తనకి అభేదంగా అద్వయంగా నిలకడ చెందగలిగేటటువంటి లక్షణం ఏర్పడుతుంది ఇట్లా దివ్యత్వాన్ని సాధించాలి ఇలా దైవీ స్థితిలో నిలకడ చెందాలి నేనన్న స్థానంలో ఈశ్వరుని పెట్టాలి ఏమండి ఎందుకు పెట్టాలండి ఆ చివరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లేదని మీరే చెప్పేస్తున్నారు కదా ముందే చెప్పేస్తున్నారు కదా అంటున్నారు తప్పు కదా సంవత్సరం పిల్లవాడికి తొంభై ఏళ్ళ వృద్ధుడికి మధ్య ఏమీ తేడా లేదండి ఇదంతా చేయడం వేస్ట్ నాన్న తినడం వేస్ట్ ఉండడం వేస్ట్ చేయడం వేస్ట్ అని తొంభై ఏళ్ళ వృద్ధుడు సంవత్సరం పిల్లవాడికి చెప్పాడు అనుకోండి సమంజసమా అసమంజసమా అంటే తొంభై ఏళ్ల స్థితికి అవన్నీ అవసరం లేదు అనవసరం పరిణామం పూర్తి అయిపోయింది సంవత్సరం పిల్లవాడికి తొంభై ఏళ్ల వాడి వల్లే వాడు ఉండే అవకాశం లేదు అలాగే జ్ఞానవృద్ధత జ్ఞానవృద్ధులైనటువంటి వాళ్ళు పరిపక్వత చెందినటువంటి వారు అన్ని సాధనలను సాధన చేసి సంయమనాన్ని సాధించిన వారు ఆత్మ సంయమ యోగాన్ని అధ్యయనం చేసిన వారు అభ్యాసం చేసిన రెప్పపాటులో సమాధినిష్ఠులై ఉండగలిగిన వారు రెపపాటులో అద్వయస్థితి అద్వైత సిద్ధి అని ఉండగలిగినవారు నిత్య ముక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఇది లేనిది కదా అంటే చెల్లుతుంది అక్షరాభ్యాస జ్ఞానం కూడా లేకుండా ఇది లేనిది అన్నవి అనుకోండి ఎలా లేదు అని అంటే నిరూపించలేదు కాబట్టి మూఢంగా ఆశ్రయించేది కాదు వేదాంతాన్ని ఇది ఒక బుద్ధి విశేష ప్రక్రియ ఆ వికాసం రావాలి దానికి భౌతికంగా డిగ్రీ చదివారా పిహెచ్డీ చదివారా అన్న అంశం అక్కడ ప్రాధాన్యత కాదు కానీ పరిపక్వత రావడం చాలా అవసరం కాబట్టి జీవితం దివ్య జీవితంగా ఉండటం అవసరం అలాంటి దివ్య జీవనాన్ని పొందడానికి ఉపయుక్తమైనటువంటి నడకని ఈ కదార్థంలో సూచిస్తున్నారు అన్ని యూతనయ్య కవి పన్నుగా వేదనుచు నోట పలుపుచూ ఇప్పటి వరకు ఇది విచారణ చేసాం అన్నీ తానై అసంగోహం అసంగోహం పునః పునః ఏ సంగము లేదు అని విడిపించుకుంటున్నాడు ఏ తాదాత్మ్యత లేదు అని సాక్షిగా ఉంటున్నాడు ముందు ఈ సాక్షిత్వం రావాలంట అన్నీయూ తానై అనేది అనాలంటే ఈ సాక్షిత్వ స్థితి వచ్చిన వాడే ఘటకుడ్యాధికర్వం మృత్తికామాత్రమే చద్వద్ బ్రహ్మ జగత్ సర్వం ంతడిమహ ఆత్మనిష్ఠుడై సాక్షిభూతుడై తురియప్రవేశం కలిగి నిర్వాణ స్థితిని అధిగమించినటువంటి వారాలకు మాత్రమే అన్నీయు తానై అనేటటువంటి నిర్ణయం కలుగుతుంది కాబట్టి అవి పన్నుగ వేరనుచు నోట పలుపుచు అంటే నీవు వేరే నేను వేరే అని పలికేటటువంటి జీవధర్మంలో భోగి ధర్మంలో మాట్లాడటం లేదు యోగ పద్ధతిగా అది నేను ఒకటే కదా యోగం అంటే యుజ్యుది యోగ కలిసిపోవడం నువ్వు నేను ఒకటే జీవుడు ఈశ్వరుడు ఒకటే దీవుడు దేవుడు ఒకటే దేవుడు బ్రహ్మము ఒకటే జగజ్జీవేశ్వర త్రయము బ్రహ్మమునందంశీభూతమై ఏకత్వమును అందుతున్నది అనేకత్వమే లేదని నిర్ణయింపజేసేటటువంటి ధీ విశేషాన్ని అందించే సమాధినిష్టకు యోగమని వేరు మిగిలినవన్నీ అంగములు యోగ లక్ష్యం ఆత్మనిష్ట ఆత్మసాక్షాత్కార్ఞా ఆ రీతిగా ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఆ ఆత్మనిష్టుడు ఏమంటున్నాడట दी तो पदकन उन्न जगत् दारंभ दा सांचे जगत् उद्भविस्टी अने सत्या नीने जगत् अगत्न अनेक ब्रह्म తానన్నిటికై ఉన్నానని అనేక వస్తు సముదాయము సముచ్చయము సంగ్రహం. ఇంద్రియ సముదాయము ఇంద్రియ సముచ్చయము సంగ్రహము విషయ సముచ్చయము విషయ సంగ్రహము వివేక సముచ్చయము సంగ్రహము కాబట్టి మానవుడికి ఆగ్రహం అనేది అవసరమా కాదా అని ఎవరన్నా అడిగాం అనుకో ఏమంటారు అది అవసరమైనది ఎందుకని క్రోధం కార్యసాధకం ఓ పని అవ్వాలంటే కొద్దిగా క్రోధం రావాలంట కొద్దిగా అంటే ఎంతండి అన ఓ నిప్పు రేణు అంతా దూది తగలబడడానికి కావలసినంత నిప్పు రేణు అంతా సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం కాబట్టి ఆగ్రహం నిగ్రహం దురాగ్రహం సత్యాగ్రహం ఇవన్నీ సమాన ఒకే సూత్రం మీద కూర్చోబడినటువంటివి అనమాట నీలోపల ఉన్నటువంటి దుర్లక్షణముల ఎడల దుర్నడత ఎడల ఆగ్రహం కలిగి ఉండాలి వాటిని విసర్జించాలి ప్రయత్నించి బలహీనతలను పోగొట్టుకోవాలి అంతేగాని ఇతరులపై ప్రయోగించి కావు అలా చేయడం వలన తనను తాను సంస్కరించుకొని నిగ్రహాన్ని పొందుతాడు ఎవరైతే ఈ స్వాత్మ నిగ్రహం కలిగిన వారున్నారో వాళ్ళు లోకల్లో ఉన్నటువంటి దుర్జనుల యొక్క ప్రభావాన్ని తగ్గించగలుగుతారు అది దురాగ్రహం వాళ్ల ఎడల సూక్ష్మమైనటువంటి ప్రభావాన్ని కలిగి మనసులను మార్చేటటువంటి పని లోపడతారు స్వాత్మ నిగ్రహమే లేనివాడు ఈ పని చేయలేడు ఈ పని చేసిన తర్వాత సత్యాగ్రహం అంట గాంధీజీ అన్నారంటే సత్యాగ్రహం ఉత్తమమైనటువంటి సాధనండి అసలు సాధన లేదు అన్నారు ఏమిటంటే సత్యాగ్రహం అంటే అందరికీ తెలిసిందేమిటి అంటే సత్యాగ్రహం అంటే అనజండం మానేటమే సత్యాగ్రహం అంటే అనజండం మానేటం కాదు ఎదుటి వారిలో సత్తు యొక్క మేలుకొలుపు కలిగించేటట్లుగా నువ్వు జీవించాలి నీ యొక్క వాక్ తపస్సుని నీ యొక్క కాయిక తపస్సుని నీ యొక్క మానసిక తపస్సుని मारप तेवटा की मेलकोल कल्क वैतन्यवरूपनी आत्मस्वरूपनी मेक मेलकोल्वानी शक्ति वाड़ी देर सत्याग्रह आये भगवदगी ने अयन इला अर्थंजेसको इला, इला जीव अल आ सत्याग्रहानी अंत లేకపోతే ఒక మానవుడు అన్నం మానేస్తే కోట్ల మంది అన్నం మానేసి రోడ్డు మీదకు వచ్చి ఉద్యమ రూపాన్ని ఇట్లా దాని వెనకున్న తపోబలం అది కాబట్టి ఆయన ఏం చేశారంటే ఈ త్రివిధ తపస్సులను దేశ స్వాతంత్రం కొరకు మానవులలో మేల్కొలుపును ఇవ్వడం కొరకు వినియోగించే సమిష్టి మీద వినియోగించే అవతార్ మెహర్ బాబా మహాత్మా గాంధీజీ ఒకేసారి పారసపడ్డారు పడ్డప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారు వారు మహర్షులే వీరు మహర్షులు వీరు అవతారులు అయ్యా మీ పని నేను నా పని మీరు చేస్తే ఎలా ఉంటుంది అనే భావన కలిగింది ఇద్దరికి మీ పని మీదే నా పని నాదే అన్నారు ఇద్దరూ కూడా ఇద్దరి యొక్క ఆంతరికమైనటువంటి స్థితి అభేదమే మహాత్ములే మహానుభావే ఇద్దరూ చాలా విశేషమైనటువంటి ప్రభావశీలం కలిగినటువంటి మానవుల మీద వారద్దరూ కూడా తమ తమ శరీరాలను విడచినప్పటికీ ఆ శరీర పద్ధతిగా కూడా వారి వారి యొక్క జీవనం వారి యొక్క త్యాగం వారి యొక్క दिव्यत्व इंका प्रभावशीलिंग पब्लिटी सत्याग्रहमेंट अर्थमेंटे त्रिविध तपस्त पार्थ्या चैतन्यवतम आत्मोद्धरण की संबंधी आत्मोनति संबंधी मेल कल कोई आपशक्ति वाड़ी विनियोगी आ रीति తన సాధనా ముక్త ఎందు నిలచి ఉండి వినియోగించడానికి సత్యాగ్రహం అని పేరు ఈ రీతిగా సరే ఇలా ఎన్ని చెప్పినప్పటికీ ఇవన్నీ దేంట్లోకి వచ్చేస్తాయి ఒక మహానుభావుడు ఒక దైవతాన్ని ఉపాసన చేశాడు తన ఆజీవన పర్యంతం చాలామంది అంటారు ఆయన పిలిస్తే అమ్మ పొలుగుతుందండి అంటారు లేదు ఆయన పిలిస్తే దైవం పలుకుతుందని అంటారు ఇవన్నీ భారతావణిలో నిత్య సత్యములు సరే ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయ్యా అంటే తానన్నిటిగే ఎరుకై ఉన్నానని ఇదంతా ఎరుకే అన్నాడట దేశిగురు దిషికేంద్రుడు దగ్గరకు వెళ్ళి ఈ వన్య చిహ్నెలన్నీ తెలిస్తే తెలియజేస్తే ఏమన్నాడట ఇదంతా నువ్వే కదా ఇందులో నువ్వు కానిది ఎక్కడైనా ఉందే నేను లేనిది ఎక్కడైనా ఉన్నదా ఆ నేనే కదా ఎరుక అహంత అన్నారు ఎరుకాకెరుకే ఊహింపూచు కాబట్టి పరిణతి క్రమ మార్గంలో కర్మ మార్గం నుంచి భక్తి మార్గానికి యోగ మార్గానికి జ్ఞాన మార్గానికి ఇవన్నిటి యొక్క సమాహారమైనటువంటి ఆత్మనిర్ణయానికి బ్రహ్మ నిర్ణయానికి పొందవలసినటువంటి ముక్త స్థితికి నిర్ణయించబడవలసినటువంటి మోక్ష నిర్ణయానికి దారితీయాలి అయితే ఇదంతా కూడా ఎరుక అనే తెలివి ఏదైతే ఉందో ఆ తెలివే నిర్ణయాన్ని మార్చుకుంటూ పోతుంది జన్మద మొదటి రోజు నుంచి చివరి శ్వాస వరకు కూడా ఈ నిర్ణయక్రమాన్ని మార్చుకుంటూ పోతుంది ఎలా మారుస్తుందట ఎరుకాకెరుకే ఓహింపూచు తనలో తానే మోహింపూచు స సకల జీవరాశి కూడా గాఢ నిద్రావస్థలో పని చేస్తుందట ఏమిటయ్యా అంటే నేనేం చేయడం లేదంటాడు ప్రతి వాళ్ళని అడగండి ఏమంటే మీరు ఇవాళ గాఢ నిద్రలో ఏం చేశారంటే ఏమి చేయలేదండి హనీ వేదాంతం అట్లా ఒప్పుగల చాలా బాగా విచారణ చేశారు నిర్ణయ క్రమంలో చూశారు తురియనిష్ఠులై చూశారు ఆత్మనిష్ఠులై చూశారు బ్రహ్మనిష్ఠులై చూశారు ఏం చేస్తుందయ్యా అని చూస్తే ఏం తెలిసిందనంటే సకల జీవరాశి ఓ పని చేస్తుందటగాఢ నిద్ర స్థాయి తానే మోహించుచు ఈ మోహ లక్షణాన్ని కూడా సాంఖ్య విచారణ అలా ముడుముకలు చేస్తుంది ప్రియ మోద ప్రమోదం అని ఈ మూడు అతి సూక్ష్మంగా గాఢ నిద్రావస్థలో జరిగి మోహ లక్షణం అనేటటువంటి తమోగుణ ధర్మంతో అజ్ఞానయుతమైనటువంటి ఆనందమయ కోశ పరిధిలో సుఖాన్ని అనుభవించేటటువంటి నిర్ణయాక్రమంలోకి నిన్ను జార్చివేస్తుంది అందుకని దానికి అవస్థ అని జారిపోవుట మానవుడు ఎలా ఉండాలట అంటే శరీరం జారిపోవాలట ఎట్లా జారిపోవాలట అంటే ఉన్మత్తుడైనటువంటి పిచ్చివాడి భు భుజంపై ఉన్న గుడ్డ తుండుగుడ్డ వస్త్రం ఎలా జారిపోయిందో అతనికి ఎట్లా ఎరుకే ఆ వస్త్రం జోలి ఎరుక ఎలా లేక ఉన్మత్తుడై ఉన్నాడో అలా జ్ఞాని బ్రహ్మనిష్ట ఎందు ఉన్మత్తుడై ఉండగా శరీరం జారిపోవాలి ఇది ఊహైనా కాదా కానీ ఎంతటి గొప్ప ఊహ ఎంత గొప్ప నిర్ణయం ఇది ముక్తిలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఈ లక్షణాన్ని ఆధారం చేసుకునే అధ్యారోపవాద పద్ధతి ఏర్పాటు చేయాలి అనుభవ నిర్ణయం కూడా ఇది కెరుకే ఊహింపు చుండు ఈ రకంగా ఆ ముక్త స్థితి యొక్క నిర్ణయం అంతా కూడా చాలా విశేషమైనటువంటిది అన్ని భ్రాంతులను అన్ని భ్రమలను విడదీయగలదు మిథ్యాత్వాన్ని మాయా లక్షణాలని మోహ లక్షణాన్ని పోగొట్టగలదు అటువంటి బలవత్తరమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానం తనలో తానే మోహింపుచుండు ఈ లక్షణాన్ని పోగొడుతుంది బ్రహ్మజ్ఞానం తన ఎందు ఎత్తి మోహ లక్షణం కలిగి పైగా ఏమంటాడంటే జీవన్ముక్తుడు తన శవాన్ని తానే మోస్తున్నాడు అంటే ఎంతకాలం మోయాలయ్యా ఈశ్వరా ఈ శవాన్ని ఈ పని అప్పచెప్పావేమయ్యా నాకు అని రోజు అంటే మాట్లాడుకుంటాడు ఈశ్వరుడు ఇకనైనా ఈ ఈ శవాన్ని దించే పని ఆజ్ఞాపించవయ్యా నీ ఆజ్ఞకు లోబడి ఉన్నది ఈ నీ ఆజ్ఞకు లోబడి పని చేస్తుంది నీ నియతికి లోబడి పనిచేస్తుంది నీ చేతిలో పనిముట్టుగా పనిచేస్తుంటే నాకేం సంబంధం లేదు నాకు అవసరము లేదు నాకు నిమిత్తము అని అత్యంత ఆప్తుడుగా తానే ఈశ్వరుడుగా అభేద స్థితిలో తనలో తానే తానై ఉన్నటువంటి పద్ధతిగా మాట్లాడుకుంటూ కడవరకు నీతో వచ్చేవారెవరు అంటే అనేక సమాధానాలు ఉన్నప్పటికీ తానే తానైన ఈశ్వరుడు కడ వరకు ఆ ఈశ్వరుడే సహాయం ని జన్మములోనూ ఆ ఈశ్వరానుగ్రహమే ఈ శరీరం పుట్టాలన్నా ఈశ్వరానుగ్రహమే ఆ ప్రకృతి పుట్టాలన్నా ఈశ్వరానుగ్రహమే అనంత బ్రహ్మాండోదయము కూడా ఈశ్వరానుగ్రహమే కాబట్టి కడవరకు నీ వారు ఎవరై అంటే ఈశ్వరుడైన వాడు ఈశ్వరుడు అనేటటువంటి లక్షణంలో నిలబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఈశ్వన్ మాత్రపు మోహాన్ని కూడా ఆ రీతిగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎన్నో విచిత్రి ఎరుక సేతలు వింటే ఇలా భారతదేశంలో భూమండలంలో గనక ఇటువంటి సంత సాధు ముక్త జీవనం కలిగినటువంటి మహానుభావుల చరిత్రలని జీవనాన్ని ఆశ్రయాన్ని పరిశీలిస్తే ఎన్నో విచిత్రాలుంటాయి ఎన్నో సాధనా మార్గాలు ఎన్నో విచిత్రాలు कुछ अत्यंत निम्न स्थाई की संबंधी भौतिक क्षेत्र की संबंधी वाटी येवो कोई मुड़ पे पड़क मेगल पे पड़क एदेपी निवड़ तल गल अला रकरकाल स्तंभन वायुस्तंभन अग्निस्तंभन इलाटी भौतिक क्षेत्र में काो विशेष चाल उ अवतल अ ఇవన్నీ విచిత్రములు అంటారు అసలు విచిత్రం అంటే ఏమిటి చిత్రము అంటేనే విశేషణం కదా మరి మళ్ళీ విచిత్రమని అంటున్నారు ఏమిటో అంటే ఒక తెర మీద కానీ ఒక కాగితం మీద కానీ ఒక వస్త్రం మీద కానీ ఏదైనా ఒకటి ఒక ఊహ రూపు దాలిస్తే చిత్రమయ్యా ఇది అంటే లేనిది ఉన్నట్లుగా తోపింపజేసావు నిజానికి ఆ తెర మీద లేదు కాని అది ఉన్నట్లు తోస్తోంది అది చిత్రం విచిత్రం ఏమిటంటే కనబడుతున్న చిత్రము నేనే అని భావించానట అది విచిత్రం బాగా సూక్ష్మంగా గమనించి తెలుసుకోవాలి ఈ అంశాన్ని సినిమా చూస్తున్నాం చూస్తున్నప్పుడు ఏమైంది కాసేపు ఆ హీరో నువ్వే హీరోయిన్ నువ్వే విల నువ్వే ఏ పాత్రలో నీకు తాదాత్మ్యత లక్షణం ఉంటే ఏ పాత్రోచిత ధర్మానికి నువ్వు కన్విన్స్ అయితే ఏ శబ్దగ్రాహ్యతకి ఏ ఇంద్రియ ధర్మానికి ఆసక్తమైన లగ్నమైతే అప్పుడేమైందట చిత్రం విచిత్రమైనది విచిత్రమైతే అది తలకెక్కేస్తుంది ఓ పట్టాన్ని దగ్గర కాబట్టి ఈ ఎరుక లక్షణం విచిత్రం అంటే ప్రతి వాడి తలక ఎక్కేస్తుంది అనమాట ఏకి ఎక్కి ఇదే సత్యం అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఇదే సత్యం ఉంటుంది అరే అప్పుడు అలా చెప్పే కదా అప్పుడు అది సత్యం అంటాడు ఇప్పుడు ఇలా చెప్పే కదా ఇది సత్యం అంటాడు అసలు ఏది రా సత్యం అంటే నేనే సత్యం అంటాడు ఇట్లా ఎట్లా పడితే అట్లాగా ఆ స్థితిని బట్టి సందర్భాన్ని బట్టి భావాన్ని బట్టి నిర్ణయాన్ని బట్టి పరిణామాన్ని బట్టి పరిపక్వతని బట్టి నేను నేను నేను మేను నేను నేను అనే రెండింటి మధ్య ఏర్పడుతున్న విచిత్రములన్నీ పిండ మధ్య ఏర్పడుతున్న విచిత్రములన్నీ ఐదు వేసులు ఏ లక్షణాన్ని చూసినాది నేనే అంటుంది జ్ఞాత ఐదైదులు ఇరవై గా బ్రహ్మాండ పరిధిలో కూటస్థము ఏది చూసినా అది నేను అనదు ఎందుకంటే దానికంటే అన్యం రెండవది లేదు కాబట్టి జ్ఞాత కూటస్థుడు బింబ ప్రతిబింబ సమానులు కాబట్టి ప్రత్యేకాత్మ పరమాత్మ అభినులు కాబట్టి పరమాత్మయ్య అన్నిటా తానై ఉండి తానే వ్యవహరించు తన్ను తాను ఎరుగక సర్వ విలక్షణుడై కుటస్థమై ఉన్నాడు బ్రహ్మణవురు అవ్యక్త అవ్యక్తాన్ మహత్ అనేటటువంటి దానిని తెగకొస్తే ఉన్నది బయలు ఈ రీతిగా పరమును ఎరుగవలయం ఈ రీతిగా పరమునందు ఉండవలయం ఎరుగవలయం కూడా కాదు పరమునందు ఉండవలయం అట్లా ఏతన్మిధ్యా ఈ ఐదేజుల ఇరవై ఐదు ఆ ఐదేజుల ఇరవై ఐదు దానికి మూలంలో ఉన్నటువంటి బ్రహ్మణ వ్యక్త అవ్యక్తమహదు మూల బలం ఈ కిందున్నవనే చింతలు వింతలు పతాలు విచిత్రాలు తాను నేను ఎరుక బ్రహ్మ ఆత్మ చైతన్యం ప్రకృతి బ్రహ్మాండం పిండాండం దేవ ఆది ఆది దైవతం ఆది భౌతికం ఆధ్యాత్మికం తాపత్రయం దేహత్రయం శరీరత్రయం విష కాలత్రయం ఇలా రకాలు ఎన్ని విచారణలు చేసినా ఈ విచారణ అంతా కూడా దీనిని ధరించడానికి అంటే మిథ్యాత్వమును మాయాత్వం మిథ్యా మాయను తరించడం కొరకే ఈ విచారణలన్నీ ఎన్నో విచిత్రాలి ఎరుక సేతలు వింటే ఉన్నది లేదు లేకున్నది కలదని ఊహింపుచుండు ఉన్నది అంటే లేదు అంటుందని లేదు అంటే ఉన్నదంటు చెండి వద్దండి అని ఉపమానం చెబుతుంట నిజానికి అది రెండు మనలోనే ఉన్నాయి అంతటా వ్యాపకమై ఉన్నది పరమాత్మ నాకు కనబట్టలేదు నాకు జగత్త కనపడుతుంది సర్వకాలము ఒక్క రీతిగా మార్పు చెందక ఉన్నది బయలు అంతటా ఎల్లప్పుడూ ఉన్నది నాకు కనపట్టలేదు మారేదే కనపడుతుంది సర్వకాలము కదలక ములుగురుచంధులేక వ్యాపించుట అవకాశము లేక ఏ లక్షణము లేక ఉన్నది బయలు నాకు కనబడ్డలేదు కదులుతూ ఉన్నదాని నేను తెలుసుకోగలుగుతున్నాను కారణం నేను కదులుతూ ఉన్నాను కాబట్టి కదలికయే నా స్వరూపం కాబట్టి కదలికయే నా స్వరూప జ్ఞానాన్ని నిర్దేశిస్తోంది కాబట్టి कदली कल द्वारा विसावर को नेक वैन कदली कल द्वारा विवेक निर्णयानी चू वाबी उद्धति निरसे पद्धति अपवाद पद्धति प्रधानमंत्री स्वीक वारतीक निर्णय पद्धति अध्या अवकाशमे लेने पद्धति కర్మ భక్తి యోగ జ్ఞానములనన్నింటినీ ఎరుక అన్న ఒకే ఒక మాటకి కట్టుబడేట్లు చేసి తద్రహితమైన వస్తుమద్రహితమైన సద్రహితమైన పరం నిర్ణయ స్థితి ఎందు చెందేటట్లుగా పరాత్ పరం అయ్యేటట్లుగా కాబట్టి ఏది విచారణకు స్వీకరించినా అది మిథ్యావాదమా మాయావాదమా పెండాండమా బ్రహ్మాండమా సాంఖ్యతారక మనస్కమా లేక లక్షణత్రయమా ఇలా చక్కగా అన్వయ విచారణ వ్యతిరేకములను ప్రమేయములను బాగా తెలుసుకొని విమర్శించి విచారణ చేసి నిర్ణయం పొందినటువంటి వారి సూచన సలహ సహాయం మేరకు నిరసించి ఉండుట ఉడుగుట ఊరకుండుట లేకున్నా లేకుండా ఉండుట ఏమి లేకుండా ఉండుట ये एरक मिथ्या मैया भ्रां भ्रमल तो उद अटरक विड़चुट विच विच विपड़ अंत अंदर एदे वेदी से का नी लिथ्या बलमे माया बलमे पिंडा लक्षण आ ब्रह्मा लक्षण నీవు తెలుసుకునేట్లు చేయాలి దాన్ని అనుభవించేట్లు చేయాలి అనుభవించిన దానిని మళ్ళా సహజం కాకుండా నిరసించేటట్లు చెయ్యాలి ఈ పనంతా పూర్తి చేయాలి ఈ దీనికి సహకరించడం కొరకే మహీపీఠమని అనేక గురువులు అనేక దైవం చేతిలో పనిముట్టుగా ఈ కార్యభారాన్ని స్వీకరించి జీవిస్తున్నటువంటి మహానుభావులు అందరూ ఈ మహీపీఠంలో ఉన్నారు వాళ్ళ పని వేరే ఏమి లేదు తమను ఆశ్రయించినటువంటి వారు తమను ఆరాధించేటటువంటి వారికి వారిలో ఈ రకమైనటువంటి మిథ్యాత్వమును మాయాత్వమును తొలగింపజేయటానికి కావలసినటువంటి సూచనలను చేసి అధిగమించేటట్లు చేసి నిర్ణాయకమైనటువంటి స్థితి అందు వాళ్ళు చేసి సవిస్తరముగా శస్త్ర ప్రమాణంగా అనుభవ ప్రమాణంగా ప్రత్యక్ష ప్రమాణంగా నిర్ణయం చేసే పద్ధతిని బాగా వాళ్ళకి అందుబాటులోకి వచ్చేట్టు చేసి జీవనాన్ని సంస్కరించి మానవలో ఒక కళ్యాణం కొరకు మాత్రమే పాటుపడేటటువంటి వాళ్ళు అశరీరులుగా ఉన్న సశరీరులు వీరందరూ ఈ మహీపీఠంలో ఉంటారు వీరందరూ జీవన్ముక్తులు వీరికి ఏమవసరం లేదు వారికి ఏం కావాలంటే మాకేం కావాలంటే ఎందుకని అంటే వాళ్ళకి అది దైవతం అత్యంత దగ్గర కాబట్టి వాళ్ళకి ఏం అవసరం ఉండవు భౌతిక అవసరాలు ఏం లేవు వాళ్ళు ఇంకా వాళ్ళకి శరీరం అంటారా ఏదో ఈశ్వర నిమిత్తమై ఈశ్వరుని యొక్క పనిముట్టుగా పనిచేయటం కోసం కొద్ది కాలం ఆ రకమైనటువంటి వ్యవహార అవసరం జగత్తు నిర్ణయం కొరకు మానవ లోక కళ్యాణం కొరకు మాత్రమే ఉపయుక్తమయ్యేటటువంటి పద్ధతి వాళ్ళకి వాళ్ళు దాచుకోరు దోచుకోరు వాళ్ళకి చరాచరములతో ప్రసక్తి లేదు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళని ఏం అడిగినా అవసరం లేదనుకుంటా అట్లా తానైన స్థితిలో తాను లేని స్థితిలో తాను కానిది నుంచి తానైన స్థితి తానైన స్థితి నుంచి తాను లేని స్థితి ఇది మానవ జీవనం ముందు నువేదేది కాదో అదంతా కూడా విడిపించుకోవాలన్నమాట అది విడిపించుకోవడం మిథ్యను అధిగమించడం మిథ్యాభూతం ఇది అంటే అర్థం ఏంటంటే ఒక చీకట్లో ఏదో ఒకటి చూసాం అక్కడ చెట్టు మానో మొద ఉంది అదే దాని యొక్క అటు ఇటు నరకబడిన కొమ్మల వలన ఒక మనిషి ఆకృతిలో కనబడి ఏదో ఒక మనిషి నిలబడి ఉన్నాడేమో అనేటటువంటి స్వరణని స్మృతిని నిద్రలేదునేది దానికి మిథ్యాభూతం అని పేరు అట్లే రకరకాలు చెప్పినటువంటి ఉపమానాలలో అవన్నీ కూడా లేవు వాస్తవంగా కానీ ఉన్నట్లుగా బుద్ధి భ్రమిస్తుంది భ్రాంతి చెందుతుంది మిథ్యాత్వం అందులో మొట్టమొదటిది వస్తువు సుఖమిస్తుంది ఇంద్రియాలు సుఖాన్ని ఇస్తాయి లేక విషయాలు సుఖాన్ని ఇస్తాయి ఇలా ఇవన్నీ కూడా ఆయా పరిమితులను అనుసరించి ఏర్పడుతున్నటువంటి పద్ధతులు ఇవన్నీ బాగా ముందు విధిలించుకోవాలి తీవ్ర వైరాగ్యం చేత తీవ్ర చేత ఆత్మవిచారణ చేత పూర్ణ బోధోపరతుల చేత వీటిని విడిపించుకోవాలి అప్పుడు ఏం తెలుస్తుందట తాను కానివన్నీ వదిలి వదిలించుకున్నాడు తానైన స్థితి ఎందు ఈ తానైన స్థితి అందు పిండ బ్రహ్మాండ విచారణ పిండ బ్రహ్మాండ సమన్వయం పిండ బ్రహ్మాండ నిరసన విచారణ సమన్వయం నిరసన అనే పద్ధతిగా తరణం సాగాలి కారణం ఏంటంటే పిండ బ్రహ్మాండములన్నంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఒకే ఒక చైతన్య శక్తి మాయాశబలితం కానీ అనేక పేర్లునే అనేక శక్తులు అనేక శక్తి రూపాలుగా అది మనకి జగత్తులో కనబడుతుంది अभी अयस्का शक्त अयस्का शक्तु विद्युशक्वचु अणुशक्वचु इला रकर शक्ति रूपाल आया शक्ति रूपाली और आत्मशक्ति अद चैतन्य अति चैतन्य सूर्युने बिंदु आधार पाबी अट्ठी सूर्युड़ने बिंदु मध्य शक्ति रूपालू अभीवलम शक्ति का, का इन शक्ति रूपा दाची आ अनेक शक्ति रूपाल घनी भवि पदार्थम पदार्थम पदार्थ शक्ति संयोजन तो जीव चैतन्य परण जो सर इदंत पिंड ब्रह्मांड समय विचारण चरवात అనేక కోటి బ్రహ్మాండ జననీ ఎలాంటి బ్రహ్మాండాలు ఎనున్నాయో లెక్కలేదే బాబు అంత విశ్వముంది అవతల ఆ అనంత విశ్వంలో నువ్వు నా అవతల అవతలేమిటి యువతలేమిటి ఆ అనంత విశ్వము ఒక బిందువు అట్టి బిందువు బట్టబయలు నందు చూడబోతే లేదు తత్పరం తదరహితం వస్తు వస్తుమంత్రహితం ఏమైంది ఇప్పుడు మాయ లేదు యా మాస మాయా ఏది లేదు దానికి మాయ అని పేరు కాబట్టి ఇలా ఒక్కొక్క దానిని జ్ఞాతం ద్రష్ం ప్రవేశం అధిగచ్చదు ఈ నడకంద అధి ఆరోగం అయిన తర్వాత నుంచి నిరసించాలి అపవాదం ఇలా చేయ చేయ చేయగా తానే లేని స్థితికి చేరాడు ఎరుక విడిచాడు బట బయలై ఉన్నాడు తనలో తానే మోహింపుచుండు కాబట్టి అధ్యారోప పద్ధతి అంతా కూడా తనలో తానే మోహించే పడ్డాది తను తానెరు కూడా తనను తాను మోహించుట తను తానెరు కూడా తనను తాను మోహించుట దీనిని దాటించి దీనిని తెగ కోసి వేసి బట్టబయలు నిర్ణయించి ఆరుఢత కలిగించి ఎరుగ విడిపించేటటువంటి దేశికేంద్రుల దేశిక వర్యుల యొక్క మహానుభావులైనటువంటి పరమ గురు పరమేశి గురు కరుణనుకుంది జన్మరాహిత్యము పొందేటటువంటి స్థితిని మానవులందరూ అధిగమించవచ్చు తెలియవచ్చు పొందవచ్చు హరి ఓ శ్రీ గురుద్యో నమ హరి ఓ నమదో నం ఓ క్షణస్మాయర్ణమేవా వసిషతి ఓ సహనా సహనోతు సహ వీర్యం కరవహై తేజస్సుమస్సు విద్విషావై ఓ శాంత్రి శాంతి శాంతి స్గురు నిజగరు పరమగురు పరమేష్ సద్గరుపరబ్రహణే నమే ఓ శ్రీ గురు నమే ఓ